పరశుధుర దేవాల్ైనా అబ్రాహాం ఇసాకు యాకోబ్ల గొప్ప దేవ మీ స్థుతుల స్తోత్రాలనైనా ప్రభు ఈ యొక్క కాలమంతా మీరు మాకు తోడేని నడిపించినైనా మీ సన్నిధికి మమ్మల్ని నడిపించిన దాన్ని మీకు ఎంతో వదనాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభావ మీరు మాకు అనుగ్రహించిన యొక్క భాగ్యాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావ ఈ వాక్యాన్ని ధ్యానించలేక ప్రభావ అనేకులు ప్రభ నశించుకోతున్నారు మాకు ప్రవ్వా అది మీరు అనుగ్రహించిన అది కేవలం మీ యొక్క చిత్తానుసారంగానే జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం ప్రవ్వా మీకెంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రవ్వా ఈ యొక్క వాక్యాలని సత్యాలను గ్రహించి వాటి ప్రకారంగా మేము జీవించలాగానే సహపడమని ప్రార్థిస్తున్నాం అనేకులకు అనుభవ ఈ యొక్క వాక్యాలను మేము ప్రకటించాలా అందు మేము మమ్మల్ని మీ కొరకు సాక్షమని ప్రార్థిస్తున్నాం నాహూముకు సంబంధించిన విషయాలు మేము జన్సిండగా ప్రవ్వా మీ కృపలో మనోసర్మ జ్ఞాపకం చేసుకోండి యుగ సమాప్తి చివరిలో ప్రవ్వ ఈ యొక్క లోకానికి మీరు ఏరీతిగా తీర్పు తీర్చబోతున్నారో వాటిని హెచ్చరిక రూపకంగా మీరు మాకు అక్కడ చూపిస్తున్నారు ఆయన ఈ గ్రంథాన్ని ధ్యానిస్తుండగా మీ సాయం మకాన్ని గ్రహించండి అందులోని సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా మేము జీవించే బిళ్ళగా తయారు చేయండి మరి విశేషంగా ప్రవ్వ వీటిని మేము అనేక ప్రాంతాలలో అనేకలతో పంచుకోవాలా ప్రవ్వ ఆ రీతిగా మీ బిడ్డల్ని మీ సైలోకి తీసుకొచ్చే బిళ్ళగా మమ్మల్ని తయారు చేసి మీ రాకవారు సిద్ధ ీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రియ ఈ రోజు అక్టోబర్ ఏడవ తారీఖు రెండు వేల పదమూడవ సంవత్సరం మనం నహోమో గ్రంథంలోని కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం ఏడవ భాగానికి వచ్చినాం మనం బహుశా ఈ దినము ఈ యొక్క భాగము ముగించవచ్చు ఇది ముగించిందంటే వచ్చే వారం నుంచి మనము నిహమియా గ్రంథానికి వెళ్ళిపోతాం సరే నిహమియా గ్రంథము చాలా ఆశ్చర్యకరమైంది అది ఎంత ధ్యానించినా ఆగిపోయేది కానే కాదు అది కాబట్టి సరే నిహామ్యా గ్రంథానికి నా హోముకు ఏది సంబంధం అంటే అది దేవుడే చూపించాలా మనకి దాని కొరకు మనం సిద్ధపడాలా కానీ నాకు మనకు రెండు వారాల నుంచి అది భారంగా ఉంది నేహామ గ్రంథం ధ్యానించాల మనం త్వరలో అని సరే ఎందుకు ఆ విషయాలు ధ్యానించాలన్నప్పుడు మనము అది దేవునికే ఒక ఆయన ఏ రీతిగా నడిపిస్తే ఎంతకాలం నడిపిస్తే మనం అంత కాలం పోవడానికి సిద్ధపడాలా ఆయనకంటే ముందు మనం పరిగెత్తేది అసలేదు క్రైస్తవ బలహీనత అదొకటే ఎంత త్వరగా పరిగెత్తాలా ఎంత త్వరగా ముగించుకోవాలనే రెడీ టు ఈ కదా అంత రెడీ రెడీమేడ్ రెడీ టు ఈ రెడీ టు వేరు ప్రతిదీ రెడీమేడ్ అంతా త్వర త్వరగా అయిపోతే ఎంత బాగుంటుంది రెడీమేడ్ క్యాసెట్ దొరికితే ఎంత బాగుంటుంది రెడీమేడ్ పుస్తకం దొరికితే ఎంత బాగుంటుంది టక్క ధ్యానించుకొని పోయి ఆది మనము సర్మన్ లేక ఉపమానము ప్రకటించేసి ఇంటికి వెళ్ళిపోతే అయిపోలే మనవ బలహీనత అది కానీ మనము దేవునికి చోటు ప్రతి దశలో ఆయన అవకాశానికి ఆయన సమయానికే మనం చోటు ఇవ్వాల కాలములు సమయంలో ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఆయనకే మనం చోటు ఆయన నడిపించిన రీతిగా మనం నడవాలా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో మనము గత ఆరు భాగాలలో నాహోముకి సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నప్పుడు ఈ యొక్క పుస్తకము భు యొక్క రెండవ రాకడ సూచనగా ఉందని ధ్యానించడం యోన యేసు ప్రభు యొక్క మొదటి రాకడకు ఏ రీతిగా అయితే సాదృశ్యంగా ఉన్నాడో నా హోము యొక్క రెండవ రాకడకు సాదృశ్యంగా ఉన్నాడనే విషయాలు మనము కొంత వారం కొంతకాలం నుంచి మనం ధ్యానిస్తున్నాం యోన లేక యోన ఏ రీతిగా యేసుప్రభుకు సాదృశ్యంగా ఉంటే యేసు ముందు మెసయ్యకి సాదృశ్యంగా ఉన్నాడు మెస్సయ్య ఎందుకు వస్తాడు ఈ లోకంలోకి అన్న విషయం మనం ధరించాల మెసయ్య అంటే అభిషక్తుడు మనందరినీ రక్షించుకోవడం కొరకు వచ్చిండు ఆయన మీద ఉన్న అభిషేకమే బందికట్లలో ఉన్న వాడిని తెంపి వాడికి సువార్తమానము ప్రకటించాలా హితవత్సరం హితవత్సరము ప్రకటించాలా కదా అందు అతని మీద అభిషేకం ఉందని లూకాసు వార్తలో లూకాసు వార్త లూకాసు వార్త కొన్నిసార్లు దేవుడే ఆపుతా మీరు డైరెక్షన్ మార్చుకుంటున్నారు మీరే మార్చుకోండి మీరే ఆగండి ఆగండి నా కొరకు అని చెప్తా ఉంటాడు కాబట్టి మనం ఆగాల అది ఎక్కడో ఆగుతుంది మైండ్ లో సరే ఇన్ని వాక్యాలు మనం ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటాం సరే ఒక విషయం బాగా యుగ సమాప్తిలో ఇది ఒకటి మీకు కనిపిస్తూ ఉంటది కొంతమందికి ఎక్కువ మెమరీ ఉంటుంది నాకైతే లేదు అని నేను దేవునికి కంప్లైంట్స్ కూడా చేస్తలేదు దేవుడు నాకు ఎందుకు అంత మెమరీ ఇవ్వలేదు అంటే జ్ఞాపక శక్తి నాకు ఎందుకు అంత ఇవ్వలేదు నేను ఎప్పుడు కంప్లైంట్ చేయను దేవుని చెత్త అనుసారంగా నేను అనిపిస్తుంది కదా మనం ఆయనకి సంపూర్ణంగా మన జీవితాన్ని సమర్పించుకున్నాం ఆయనకి తెలుసు నీకు ఏమవసరమో నేను ఏ రీతిగా ఆయన మహిమార్దంగా వాడుకోవాలన్నా ఆయనకు బాగా తెలుసు కాబట్టి పక్కన వాడిని చూసి వాడికి నోటు మీద ఉంటే అన్ని వాక్యాలు టక అన్ని వచనాలు చరణాలు ఏ పుస్తకం ఎక్కడున్న అన్ని నోట్కి ఉంటాయి వాం చేసి నేను దుఃఖపడాలన్నా పుల్లిపడాలన్నా అది దేవుడు వాడికి ఇచ్చాడు నీకు నీకు ఇవ్వలేదేమో అట్లాంటి జ్ఞానం సరే అంటే నువ్వు కష్టపడతా అది కూడా మనుషులు ఎప్పుడు మన మీద నిందల మోపలు చూస్తూ ఉంటారు కదా వీరికి కష్టపడ వీడు రాసుకోడు వీడు నెమరు వేయడం అందుకే నోటికి రాలేదు కొంతమంది పది పదిహేను ఇరవై వచనాలు చెప్తానే ఉంటారు కానీ అవి ఎవరు చదువుతున్నాడు ఎవరు రాసుకుంటున్నాడు అవి పట్టించుకోరు సరే ఆ రీతికి ఉండాలన్నా వద్దా అనేది నేను చెప్తలేదు కేవలము దేవుడు ఏ రీతి మనం నడిపిస్తే ఆ రీతిగానే మనం మట్టు కష్టపడక తప్పదు వీటిని కష్టపడి నేర్చుకోవాలా సరే ఇవన్నీ ఎప్పుడూ ధ్యానించడం కాబట్టి మైండ్ లో ఎక్కడో అవి నాటుకొని ఆయనని మనము డైరెక్ట్గా చూడలేకపోతున్నాం కానీ ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ముఖాముఖిగా చూస్తాం అన్నాడ లేదా పౌనభక్తుడు ఆయన ముఖాముఖిగా ఏ రీతి మనము ఆ రీతి చూస్తాము అంటాడు అంతవరకు ఏ రీతిగా చూస్తున్నాము ఈ వాక్యాలనే చూస్తూ ఉంటాము సరే ఇవన్నీ కొన్ని వందలు కొన్ని వేల వచనాలు అవన్నీ నేను ఏ రీతి జ్ఞాపకం చేసుకోవాలా సరే నీ చే నీ చేతనైతే జ్ఞాపకం చేసుకుంటావు లేకపోతే ప్రయాసపడతానే ఉంటావు అంతే కదా అంతేగాని వాడు అంటాడు నువ్వు పాస్తావై నీకు ఈ మధ్య ఒకడు అన్యుడు క్రైస్తవులను తారుమారు చేస్తున్నాడు ఇట్లాంటి వాడు ఏమైనా సార్ నువ్వు నువ్వు థియాలజీ కాలేజ్ ప్రొఫెసర్ అంటను నీకు ఏ వాక్యం ఎక్కడుందో తెలియదు అనేసి కొట్టేస్తాడు పబ్లిక్లో అట్లా నిన్ను చులకన చేస్తున్నాడు అన్యుడు అట్లా చేస్తారు సరే కాబట్టి వాళ్ళతో మనకి పొత్తే కోరారు ఎందుకంటే కుమారుణ్ణి స్వీకరించని వాడు అంత్యక్రీస్తు అనుంది బైబుల్లో యోహాను పత్రికలో కాబట్టి యేసు క్రీస్తుని తృణీకరించే వారు అందరూ అంత్యక్రీస్తు అనుచరులే వారిలో అంత్యక్రీస్తు యొక్క ఆత్మ ఉంది అంటే సైతాన్ యొక్క ఆత్మ ఉంది అని అర్థం సరే అంత్యక్రీస్తు అంటే వాడు నిజంగా సైతానాన్ని కళ్ళ కనిపించి కాదు అంత్యక్రీస్తు అంటే మన ప్రభుకి విరోధులు అంత్యక్రీస్తు అనుచరులు కాబట్టి అదొక ఆత్మ ఆ ఒక ఆత్మ నీకు ఎక్కడ కనిపిస్తూ ఉంటది పాత నిబంధన కాలంలో నీకు ఎవరిలో కనిపిస్తుంది అంత్యక్రీస్తు ఆత్మ ప్రభుకి విరుద్ధంగా ఉన్నవాళ్ళు ఎవరు ఇస్రాయల్ దేశస్తులలో చాలా మంది ఉన్నారు కదా చాలా మంది ఇస్రాయల్ దేశంలో నేను చెప్పాడు ముఖ్యంగా సరే ఫరోగు ఒక రీతిగా అంత్యక్రిస్తే దేవునికి విరోధంగా నాకు ఆ దేవుడు తెలదు అని అంటున్నాడు కదా వాళ్ళకి పది దేవతలు ఉంటారు ఐగుప్త దేశంలో మనం సరే ఇప్పుడు అవన్నీ ధ్యానించే వాక్యం ఇక్కడ వెళ్ళిపోతుంది కాబట్టి అంత్యక్రీస్తు అనేవాడు ఎవరు అంటే ఆయన మన ప్రభు యొక్క వాక్యానికి విరుద్ధంగా నిలబడేవాడు ఆయన వాక్యాన్ని తృణీకరించి ఆయన వాక్యము వమ్ము చేసేవాడు అంత్యక్రీస్తు అని మనం చూస్తాం బైబుల్లో కాబట్టి వాడు నీకు ఎక్కడగా బాహాటంగా ప్రభుని తృణీకరించే వాళ్ళందరూ అంత్యక్రిస్తుకి సాదృశ్యం వాళ్ళు ఏ మతంలోనైనా కావచ్చు క్రైస్తవ మతంలో కావచ్చు క్రైస్తవ మతంలో ఆయన నిజంగా చనిపోలేదు అంటే వాడు అంత్యక్రీస్తునే అంటే నువ్వు ఆయన ఆయన చెప్పిన వాక్యం త్రియకృష్ణుడు యువనను గుర్చిన సూచన అంటేనే ఆయన మరణం భూస్థాపన పునరుద్ధానానికి సాదృశ్యం ఎట్ట నువ్వు కాబట్టి నీలో అది అంత్యక్రీస్తు ఆత్మ యేసు ప్రభుకి విరుద్ధంగా ఉన్న వాళ్ళందరూ అంత్యక్రీస్తు అనే ఆత్మకి సాదృశ్యంగా ఉన్నారు బయటికి ఒక వ్యక్తి కావచ్చు పది మంది వ్యక్తులు కావచ్చు కానీ వాళ్ళలో ఉన్నది మటు ఆ ఆత్మ కాబట్టి మనకు అది ఇస్రాయేల్ దేశస్తులలో చాలా మంది లో కనిపిస్తూ ఉంటుంది ఈ రోజుకి కూడా వాళ్ళు ఈ రోజుకి కూడా మన ప్రభువును స్వీకరించారు మన ప్రభుని తృణీకరిస్తారు యేసు ప్రభుని వాళ్ళు తృణీకరిస్తారు ఒక ప్రవక్తలాగా గుర్తించారు కనీసము ఇంకొక మతస్థులు ఆయన ఒక ప్రవక్తలాగా గుర్తిస్తారు కానీ ఆయనని తృణీకరిస్తారు నువ్వు ఎంత మట్టు ఆయన ప్రవక్తలాగా గుర్తించినా ఆయనని ఆయన దేవుని కుమారుడు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గోరెప్పేలాగా నువ్వు స్వీకరించకపోతే నువ్వు అంత్యక్రిస్తువే నువ్వు ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా గాని కాబట్టి అంత్యక్రిస్తూ అనేవాడు ఆయన బోధకి విరుద్ధం ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుదానానికి భిన్నంగా ప్రకటించేవాడు కాబట్టి ఆ ఆత్మానికి ఎక్కడ కనిపిస్తుంది అనేది నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఆ వాక్యం పిరణ ఒకసారి మత్యసు వార్త సువార్త పదమూడవ అధ్యాయము యుగ సమాప్తిలో ఈ యొక్క ఆత్మ బహు భయంకరంగా పనిచేస్తా ఉంటదని ప్రభు మన జ్ఞాపకం చేస్తుంటాడు అందుకే మనం ఏం చేయాలా మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనం జాగ్రత్త పడుడి నుండి ప్రార్థించుడి సరే అది ఇంకొక విధంగా చెప్పబడిన వాక్యం ఇది ఆయన రాకడాకు సంబంధించిన విషయాలు ఇవన్నీ బట్ ఇవన్నీ ఆయన రాక సంబంధించినే అంత్యక్రిస్తున్న వాడు కూడా ఆయన రాకడ సంబంధం ముందు ఆయన రాకడా ముందు విజృంభించి పనిచేస్తా ఉంటాడు మన బాధ్యత ఏంటంటే జాగ్రత్త పడాలా మెలకువగా ఉండాలా ఇంకేం చేయాలా మూడు మూడు పన్ను చెప్పాడు మనకి జాగ్రత్తగా ఉండాలా మెలకువగా ఉండాలా ప్రార్థించాలా ఈ పన్ను మనము ప్రతిరోజు చేస్తూనే ఉండాలా జాగ్రత్తగా ఉండాలా ఎందుకు జాగ్రత్తగా ఉండాలా జాగ్రత్తగా ఉండడం అంటే సిద్ధపడడం రెడీగా ఉండడం ప్రిపేర్ ఉండడం జాగ్రత్త అంటే కాబట్టి నాకేం కాదు నేను ఎత్తబడతాను అంటే నేను అమాంతంగా ఎత్తబడతాను అని నువ్వు తీర్మానించుకుంటే నువ్వు జాగ్రత్త నీ మీదికి ఉపద్రం రాబోతుంది అంటే నువ్వు జాగ్రత్త పడతావు ఇప్పుడు ఉదాహరణకి అటు ఆంధ్రా దిక్కు తుఫాన్ వచ్చినప్పుడు సైక్లోన్ వెదర్ రిపోర్ట్స్ చెప్పినప్పుడు అందరు సిద్ధపడతా ఉంటారు ఆ యొక్క సముద్ర తీరంలో ఉండే మనుషులు అందరూ ఇంటికి వెళ్ళిపోవాలా అక్కడ నుంచి ఇంకెక్కడికైనా వెళ్లిపోవాల దూరం సముద్రం దగ్గర ఉండదు అని వాళ్ళు సైరన్లు వాయిస్తూ ఉంటారు లౌడ్ స్పీకర్ అలా చెప్తా ఉంటారు త్వరగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఆ రీతిగా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అక్కడ నుంచి అందరు వెళ్ళిపోతారు బోయోడు అంటాడా నేను బోయోడు కాదు బెస్తోళ్ళు కదా బెస్తోళ్ళు కదా అది బెస్తోళ్ళు అంటారా నేను చిన్నప్పటి నుంచి చూసిన ఈ తుఫాను నన్ను ఏం అని ధీమాగా ఉంటే వాడు ఉంటాడు అక్కడ వాడు పట్టుకొని పోతాడు అదే విషయం మనం అర్థం చేసుకోవాలా నీ మీదకి ఉపద్రం రాబోతుంది అన్నప్పుడు నువ్వు జాగ్రత్త పడకపోతే నీ మీదకి రాదా నేను ఎత్త పడతాను నాకేం కాదు అని నువ్వు ధీమాగా ఉంటే నీ శ్రమ వస్తుందా రాదా అదే విధానం నాకేం కాదు నేను ధీమాగా ఉన్నాను అని నువ్వు అబద్దాన్ని ఆశ్రయించినప్పుడు యేష గ్రంథం మనం చూసినాం పనివారం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో వాళ్ళ అబద్ధం మరణంతో నిబంధనలు చేసుకున్నారు అబద్ధాలని ఆశ్రయించిన కాబట్టి నువ్వు అబద్ధాన్ని ఆశ్రయించినప్పుడు నీకేం కాదనుకుంటాను నాకేం కాదు ఈ సంవత్సరం అంతా సుఖంగా ఉంటుంది వచ్చే సంవత్సరం చాలా భయంకరమైన సంవత్సరం ఆరంభం ఎందుకంటే దేవుడు చూపించింది ఇవి శ్రమ వేదన వేదనలకు ఆరంభం అనడం లేదా ఇవి వేదనలకు ఆరంభం కానీ అంతము అప్పుడే రాదన్నాడు మీరు ఈ విషయాలు నేను ఇప్పుడు కానీ తర్వాత చూపిస్తాను ఇవి అన్ని విషయాలు ఆయన రాకరాకు సంబంధించిన యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అప్పుడే నువ్వు జాగ్రత్త వాటిని అర్థం చేసుకోకపోతే నువ్వు జాగ్రత్తగా పడవు నాకేం కాదు నేను ధీమాగా ఉంటాను నిమ్మలంగా ఉంటాను నేను ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటాను మంచిగా పార్టీలు చేసుకుంటాను వర్షిప్ చేసుకుంటాను ప్రేయర్లు చేసుకుంటాను నాకేం కాదు అని నువ్వు ధీమాగా ఉన్నావు కానీ నువ్వు నమ్మిది అబద్దం నీ మీదికి ఉపద్రం రాబోతుంది నువ్వు జాగ్రత్త పడాలా నువ్వు మేలుకోవాలా మేలుకోవడం అంటే సత్యాన్ని స్వీకరించాలా ఎప్పుడైతే నువ్వు అబద్ధం ఆశ్రయిస్తావో నువ్వు నిద్రపోతున్న వాడివే నీ కాపర్లు అందరు నిద్రపోతున్న వారు అనేసి నిహిమ గ్రంథ దేవుడు జ్ఞాపకం చేసే మనం విషయం చూస్తాం ఈ రోజు మనం అవన్నీ విషయాలు ధ్యానిస్తాం మూడవ అధ్యాయంలో కాబట్టి నీ కాపర్లు అందరు వారు ఏ రీతిగా అన్న విషయం ఇంగ్లీష్ బైబుల్లో ఉంది తెలుగు బైబుల్లో లేదా అని నేను నీకు తర్వాత చూపిస్తాను కానీ మనం మట్టుకు జాగ్రత్త పడాలా మెలకువగా ఉండాలా ప్రార్థించాలా జాగ్రత్తగా ఉండాలా అంటే నువ్వు ఇవన్నీ సూచనలు గ్రహించాలా ఈ లోకంలో జరుగుతున్న సూచనలు గ్రహించే బాధ్యత నీ నీ మీదికి తుఫాన్ రాబోతుంది అన్నప్పుడు నువ్వు అక్కడి నుంచి మాయమైపోతావు నువ్వు ఆ ప్రాంతంలో ఉండవు అదే విషయం మనం ఎన్నిసలు చూసినాం అపోసల కాలంలో అపో అగబు అనే ప్రవక్త ప్రవచించింది భయంకరమైన కరువు రాబోతుంది ఎరుసలేము మీదికని అప్పుడు అగబు ప్రవచనము ఇస్పా నిర్లక్ష్యం చేసారు కానీ ఆ శిష్యులందరూ దేవుని శిష్యులందరూ ఆ ప్రవచనాన్ని జాగ్రత్తగా స్వీకరించి జార్ఖుండర్ అక్కడ నుంచి జార్ఖుండర్ కాబట్టి వాళ్ళు అనేక ప్రాంతాల్లో పోయి వ్రతికి సేవ చేయగలిగారు నాకేం కాదులే కరువున్నా దేవుడు పోషిస్తలే అని నువ్వు ధీమాగుంటే నువ్వు ప్రవచనాన్ని ధృవీకరిస్తున్నావు ఫస్ట్ పాయింట్ ఏంది నువ్వు నుంచి పో అన్నాడు కరువు వస్తుంది నుంచి పో అన్నాడు మరి నువ్వు పోవాలా లేదా నాకు ఏం కాదులే ధీమాగా ఉంటాను దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నాకు నాకు గోల్డ్ ఉంది నాకు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయంటే అవి దేనికి పనికిరావు ఎందుకంటే నువ్వు నమ్ముకుంది మానవ విధానాలని ఈ లోకపు సిస్టమ్స్ ని నమ్ముకుంటే మన పరిస్థితి అంత భయంకరంగా ఉంటుంది నీ గోల్డ్ ఎవరు తీసుకో తర్వాత నువ్వు అమ్మ అనుకున్నా ఎవరు తీసుకోండి అట్లా అవుతుందా బ్రదర్ భవిష్యత్తులో ప్రణం ఉంది వారి బంగారం విసిరిపడేస్తారంట అత్త యుగ సమాప్తిలో ప్రణంగధంలో మనం చూసినాం బంగారం ఎవ్వడి తీసుకోడంట తినడంట అది పనికిరాని వస్తువులాగా తయారైంది ఇప్పుడు బహు ఇప్పుడు చాలా ఈ లోకం దృష్టిలో చాలా విలువగలది కానీ దాన్ని రోడ్ల మీద పడేసినా కూడా ఎవరు తీసుకోడంట పనికిరాని వస్తువులాగా తయారవుతుంది అది సరే అయినా రాకముందు ఇవన్నీ నెరవేరుతాయి అన్న విషయాలను జ్ఞాపకం చేస్తుంది కాబట్టి నీ బాధ్యత మట్టుకో నువ్వు ప్రతి క్షణం ఇవన్నీ తెలుసుకోవాలా జాగ్రత్తగా ఉండాలంటే ఏ టైమ్ లో రాబోతుంది ఎటువంటి సూచనలు ఎటువంటి కాలంలు మనం ఇంకా దగ్గరుకున్నామా లేదా ఇవన్నీ నువ్వు బాగా అట్టిపోయిన వారం దేవుడు మనకు చూపించింటు యుగ సమాప్తి రెండు వేల సంవత్సరాల నుంచి ఆరంభమై యేసు బ్రవ కళ నుంచి చెప్తున్నాడు వేదనలకు ప్రారంభము పర్లోక రాజ్యము సమీపించిందని బాప్త వ్యూహాన్ని స్టార్ట్ చేయలేదా ఆయన సువార్త ఆరంభమే అట్లా స్టార్ట్ అయ్యింది పర్లోక రాజ్యం సమీపించింది మారు మనసు పొందుడి అన్నడం అంటే పర్లోక రాజ్యం సమీపించింది అని రెండు సంవత్సరాల క్రితం చెప్పినట్టే నువ్వు నీ దృష్టిలో రెండు సంవత్సరాలు చాలా పెద్ద టైం కానీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోలేదాన్ని పర్లవరాజ్యానికి సంబంధించిన విషయాలు పర్లవరాజ్యం సమీపించింది అన్న కాలము ఆరంభమై రెండు వేల సంవత్సరాలు ఇంకా రెండు వేల సంవత్సరాలు జరుగు బ్రదర్ నేను ఇంకా ధీమాగుంటాను అనుకుంటావా కాదు అది నిర్లక్ష్యమైన జీవితం జాగ్రత్తగా ఉండి నీ కాలం ఎందుకు అదే నా హోమగ్రంథంలో మనం చూసినాం ఆయన యుగ సమాప్తి ఆయన తీర్పు ఏ రీతి ఉంటుంది అంటే ఆ రోజు వీధులలో రథాలు ఎంతో వేగంగా పరిగెత్తుతున్నాయి అని చెప్పిండు కాబట్టి అది ఈ కాలానికి సంబంధించింది సరే పాత నిబంధన కాలంలో కూడా లేక పాత కాలంలో కూడా రథాలు వేగంగా పరిగెత్తున్నాయి గుర్రాలు ఉండే కానీ గుర్రాలు లేనట్టు చూపించాడు మనకు నాహోం దేవుడు గుర్రాల సహాయం లేకుండా పరిగెత్తుతున్నాయి రథాలు అంటే గుర్రాల సహాయం లేకుండా రథాలు ఎట్లా పరిగెత్తాయి మనుషులు ఈడ్చుకుంటా పోతారా మనుషులు ఈడ్చుకుంటా పోతే అంత స్పీడ్ గా పరిగెత్తాం కాబట్టి ఇవన్నీ మన కాలానికి సంబంధించింది మోడర్న్ డేస్ కి సంబంధించిన రథాలవి అంటే ఆటోమొబైల్స్ కార్స్ వార్ హెడ్స్ వార్ ట్యాంకర్స్ వార్ వెహికల్స్ యుద్ధంలో వాడే వెహికల్స్ ఏవన్నీ ట్యాంకర్స్ అంటారు కదా యుద్ధంలో వాడతారు ట్యాంకర్స్ దానికి పెద్ద పెద్ద తోపులుంటాయి బాంబ్స్ పెట్టి కొట్టడానికి శత్రు మీదకి అది కొన్ని వందల కిలోమీటర్ల దూరం స్పీడ్ గా పోయి కూడా అది బాంబు వేసేస్తుంటది ఈరోజు ప్రపంచమంతటా దేశాలు దాని పోటీ పడుతున్నాయి ఇండియా దేశము ఒక రాకెట్ ని తయారు చేసింది ఆ రాకెట్ ఏంటంటే డైరెక్ట్ ీజింగ్ అంటే చైనా రాజధాని మీద పడేటట్లు తయారు చేసుకున్నారు వాడు ఇంకొక రాకెట్ తయారు చేసేడు ఎట్లా అంటే వేరే దేశాలకు వెళ్ళి ఎటువంటి బాంబులు వాళ్ళ దేశం మీదకి వస్తున్నా వాటిని గైడ్ చేసుకుంటా అవి ఎంత దూరం పోయినా వాటి ఎంత వాటిని బ్లాస్ట్ చేస్తాయి అట్లాంటివన్నీ తయారు చేసుకుంటున్నారు మనుషులు అంటే వాళ్ళు తెలివి ఆ రీతిగా వాడుకుంటున్నారు సో వాటిని వాళ్ళు ఆ రీతిగా అడ్వర్టైజ్ చేసుకొని వాళ్ళ గొప్పతనాన్ని చూపించుకుంటున్నారు చూడు మాకు ఇంత పవర్ ఉంది మేము ఇట్లాంటి బాంబులు తయారు చేయగలుగుతున్నాం అని గొప్పతనాన్ని చూపించుకుంటున్నారు ఇవన్నీ పనికిరాని దేవుని దృష్టిలో కాబట్టి పబ్లిసిటీకి సంబంధించినవి యుగ సమాప్తి ఏది ఏ కాలంలో ఉంటుంది అంటే మన కాలంలో ఉంటుంది విషయాన్ని నా గ్రంథం నుంచి మనం నేర్చుకుంటున్నాం మోడర్న్ డేస్ కి సంబంధించినవి ఆటోమొబైల్ వెహికల్స్ ఏ రీతిగా పరిగెత్తుతున్నాయి అన్న విషయాన్ని ఒకసారి చూడండి మొదటసారి నా గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనం ఆయన సైన్యము వ్యూహపరచిన దినము నా రథభూషణములు అగ్ని వలే మెరుచినవి అంటే ఈ రథాలు అగ్నిలాగా లాగా వాటి వాటి మీద ఉన్న అలంకరణ అంటే రథ భూషణ భూషణం అంటే అలంకరణ మన శరీరం మీద ధరించుకున్న వస్తువులని భూషణం అంటాం లేక కళ్ళ మీద పెట్టుకునేదాన్ని భూషణం అంటాం కమ్మలు వేసుకున్న ప్రతి వస్తువు అలంకరణగా వాడుతున్న వాటి అనేటి భూషణములు అంటారు తెలుగులో కాబట్టి రథభూషణములు అంటే రథాన్ని అలంకరించిన వస్తువులని రథభూషణములు అంటారు కాబట్టి ఆ రథాలకి లైట్స్ డెకరేషను మెరుపులు అవి అగ్ని వలె మెరుచున్నవి ఈటెలు ఆడుచున్నవి సరే అవి ఆశ్చర్యకరం కదా సరళదారమైన అంటే మన ఏమంటారు వాటిని ఆ వరి పొలంలో వాటిని ఏమంటారు వాటిని పొడుగుకుంటాయి కదా వాటిని ఈడలు అంటారు కదా వాటిని అవి ఇట్ల గాలికి ఇటు అటు ఇటు అటు కొట్టు వాటికి సాదృశ్యంగా ఉంది వాక్యం చెప్తుంటే అవి ఎట్లున్నాయంటే ఆ రథల మీద అవి ఇట్ల స్ప్రింగుల్ ఊగుతా ఉన్నట్టు చూపిస్తాడు అంటే అవి ఆయనకి ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నాయి నాహుకి ఆయన దర్శనాలు చూస్తాడు యుగ సమాప్తి లేక ఆయన ఎది అది ఏది ఉంది ఏ రీతి యుగ సమాప్తి చూడండి ఆయన సైన్యము వ్యూహపరచిన దినము అంటే యుగ సమాప్తిలో ఆయన సైన్యం సరే ఆయన సైన్యం ఏదో ఈ రోజు నేను మరోసారి మీకు చూపిస్తాను ఎందుకంటే మనం యోగుల గ్రంథంలో చూసినాం ఆయన సైన్యం ఏదో ఆయన మహా సైన్యం సరే యోగుల గ్రంథంలో ఉన్న మహా సైన్యము యుగ సమాప్తిలో ఉండే మహా సైన్యము వేరేనా ఆయన మాట ఎప్పటికీ ఒకటే రీతి కొట్టది ఆయన సైన్యం ఎప్పటికైనా ఒకటే రీతి కొట్టది ఎటువంటి సైన్యం అనేది మనము అది వాటి గుణగణాలు నేర్చుకోవాలా కాబట్టి యుగ సమాప్తిలో ఆ సైన్యాన్ని నువ్వు చూసినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా టైం దగ్గరకు వచ్చింది యుగ సమాప్తి దగ్గరకు వచ్చింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క మోటార్ ఆటోమొబైల్ వాటికి తీగల హ్యాంగింగ్స్ ఏరియల్స్ రకరకాల అన్ని డెకరేషన్స్ ఉంటున్నాయి యుగ సమాప్తిలో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోచ్చునవి మిక్కిలి తొందరగా అనే విషయం జాగ్రత్తగా ఆలోచించాల తొందరగా అర్థం ఉంది కానీ మికిలి తొందరగా అంటే నీ కండ్ల నీ కండ్లకి అది ఏమంటారు దాని ఆచుకి కనిపించకుండా స్పీడ్గా పరిగెత్తడం అట్లా ఫ్లాష్ అంటాం కదా ఇట్లా లైట్ ఇట్లా నీ కండ్ల ముందు వచ్చి వెళ్ళిపోయినట్టు అంత స్పీడ్గా మికిలి తొందరగా అంటే అంత స్పీడ్గా పోతున్నాయి కాబట్టి ఆయన యుగ ఆయన ఆయన రాకడా ఆయన తీర్పు దినము ఏ రీతి ఉంటుందంటే ఖచ్చితంగా ఈ వీధులలో రథాన్ని తిరిగే కాలము అది మికిలి తందరగా పోయే కాలము రాజమార్గములలో రథములు ఒకదాని మీద ఒకటి నడుచుచు పరిగెత్తన్నవి అంటే యాక్సిడెంట్స్ ఒకదాని మీద ఒకటి పోవడం ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి ఇవి సమాపించింది మనం ఎక్కడి యాక్సిడెంట్స్ చూస్తున్నామో లేదా అంత స్పీడ్గా పోతే యాక్సిడెంట్స్ కావా ఇక్కడ బైబుల్ కూడా చెప్తుంది నువ్వు స్పీడ్ పోవడం వల్ల యాక్సిడెంట్స్ గురి అవుతావు అన్న విషయాన్ని కాబట్టి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పడుతున్నాయి వెహికల్స్ స్పీడ్ గా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏర్పరచుకున్న సైన్యము ఆయన వ్యూహపరచిన సైన్యం ఆయన సైన్యము ఊహి ఆయన సైన్యము వ్యూహపరచిన దినము అంటే ఆయన ఏర్పరచుకున్న సైన్యము కాలము లేక ఆయన తయారు చేసాం వ్యూహపరచడం తయారు చేయడం పంక్తులలో వాటిని తయారు చేయడం కాబట్టి ఆయన తన సైన్యాన్ని తయారు చేసి పెట్టుకున్నాడు సిద్ధంగా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళు ఆ సైన్యము ఎప్పుడు నీకు బయటకు కనిపిస్తుంది ఆ కాలం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆయన తీర్పు దినము ఏదైతే తీర్పు దినం సంబంధించిన సూచనలు ఎట్లుంటాయి అంటే ఖచ్చితంగా మన కాలంలోనే ఉంటాయి లేక ఇంగ్లీష్ లో చెప్పాలంటే మోడర్న్ డేస్ మోడన్ డేస్ అంటే మన డేస్ లోనే ఉంటాయి టెక్నాలజీ చాలా అడ్వాన్స్ గా ఉన్న కాలంలోనే ఇవన్నీ నెరవేరుతాయన్న విషయాన్ని నాహుమ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటున్నాం సారీ ఇవన్నీ మనం చూసిన విషయం లేకపోయిన వారం ఈరోజు మూడవ అధ్యాయము అంటే అసలు తీర్పు ఏ రీతి ఉంటుంది అన్న మూడవ అధ్యాయంలో దేవుడు మనకు చూపిస్తుండే నాహుమ గ్రంథం దానికంటే ముందు ఒకసారి చూడండి మూడవ అధ్యాయము మొదటి వర్షంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడతగక ఎర్ర పట్టుకొన మోసముతోను బోను నిండి ఉన్నది సరే ఈ విషయాలు రెండు జాగ్రత్త అర్థం మోసము బలాత్కారం మోసము ఎవరు చేస్తారు బలాత్కారం ఎవరు చేస్తారు కాబట్టి ఈ పట్టణం ఏ రీతిగా ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు నర్హత్య చేసే ఇది నీకు శ్రమ ఎందుకు ఎడతెగక ఎడ తెగక అంటే బాగా అర్థం చేసుకోండి ఎడ తెగక అంటే గ్యాప్ లేకుండా నిరంతరం ఇంకా నువ్వు ఎప్పుడు ఆపవు ఎడత అంటే ఇంకా ఆపేది లేదు అన్న విషయం నువ్వు వంద సంవత్సరాల నుంచి ఆపకుండా ఈ పన్ను చేస్తున్నావు ఈ పాపం చేస్తున్నావు అని హెచ్చరిస్తున్నాడు మూడవ మూడవ అధ్యాయం మొదటి వర్షంలో వంద సంవత్సరాలు యోనా ప్రవచించి నా కాలం మొదలుకొని యోనా ప్రవచించినప్పుడు ఆ నినిమి పట్నపు రాజు తన అధిపతులు అంటే తన దగ్గర ఉండే గొప్పవాళ్ళు నోబుల్స్ అంటారు కదా ఇంగ్లీష్ లో నోబుల్స్ అంటే మంచి జ్ఞానం గలవారు మంచి గొప్ప వ్యక్తులు దేశంలో గొప్ప వ్యక్తులు తన దగ్గర మినిస్టర్స్ లాగా ఉండేవారు వాళ్ళందరూ వాళ్ళ సింహాసనాలు దిగి ఆ యొక్క గోనేవ కట్టుకొని వాళ్ళు దుడిలో పడి ఉపవాసంతో వాళ్ళ ఆ పశువులకు కూడా ఆహారం పెట్టకుండా అంటే ఏ పని చేయకుండా వాళ్ళు పశ్చాత్తాపపాడి వాళ్ళ జీవితాలు సమర్పించుకోరు దేవుడికి ఆ కాలం తర్వాత ఏం జరిగిందన్న విషయమే యోనా ప్రవచనం రీతిగా నిన్ను నహుల్ కాలంలో నెరవేరుతుంది యోన ఏమన్నాడు నువ్వు నశించుకోబోతున్నావు దేవుడు నీకు తీర్పు తీర్చబడబోతున్నాడు అన్నాడు కానీ ఆ ప్రవచనము ఆ కాలానికి కాలేదు ఎందుకు వారు పశ్చాత్తాప వారి జీవితాన్ని దేవుడిని సమర్పించుకున్నారు కాబట్టి దేవుడు వారి పట్ల కనికరంగా కలిగి ఆ ప్రవచనాన్ని నెరవేరనికుండా ఆపిండు కానీ అది ఎప్పటికైనా నెరవేరాల్సిందే వందల సంవత్సరాలకి నెరవేరాల ప్రవచనం కాబట్టి ఆ వంద సంవత్సరాల తర్వాతనే నా హోము అనేవాడు మనకు కనిపిస్తుండడు ఒక గొప్ప ప్రవక్త ఆశ్చర్యం యోనా ఏ ప్రాంతానికి వెళ్ళి వచ్చిన వాడు ఇతను కూడా అదే ప్రాంతాలకు వెళ్ళి వాడు కాబట్టి కపెర్న హోము అనే పదము కపెర్న హోము లా అందుకే మొదటి అధ్యాయం మొదటి వర్షంలో మనం చూసినప్పుడు నినివేను కూర్చున్న దేవక్తి ఎల్కోషు వాడగు నా కలిగిన దర్శనము ఎల్కోషు అనే పదము ఎక్కడ ఎల్కోష్ అనే ప్రాంతం ఎక్కడుందనే విషయం రెండు రెండు రకాల చరిత్రలు మనం చూస్తాం ఒకటి ఏంటంటే ఎల్కోష్ అనే ప్రాంతము ఆ యొక్క గలలియా ప్రాంతము ఆ ప్రాంతంలో ఉన్నదని చెప్తుంటారు కొంతమంది మరి కొంతమంది ఏంటంటే అది నినివే ప్రాంతంలోనే ఉందంటారు సరే ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు తారమారు ఈ రోజు మనకి నినివే ప్రాంతం కనిపించదు ఏశ కాలానికి నినివే ప్రాంతం లేదు నినివే పట్నం కనిపించదు ఎందుకంటే అది నా కాలం తర్వాత నినివే లేదు దాని తర్వాత మనకి ఏం కనిపిస్తుంది గలలియా కనిపిస్తుంది కబెర్లహోం కనిపిస్తుంది అంతే కాబట్టి కప్పెర్నో హోము లో ఉంది అయితే పదం అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కప్పెర్నో హోము అంటే మనం నేర్చుకున్నా కప్పెర్నో హోము అంటే ఏందో లేదు కదా కప్పెర్నో హోమ్ అంటే దేవదూతల పట్టణము అని అర్థం ద సిటీ ఆఫ్ ఏంజిల్స్ నేను ఎక్కడ ఎప్పుడో చదివినా గానీ జ్ఞాపకం కోసం లేదు కప్పెర్నో హోం అంటే దేవదూతల పట్టణము కాబట్టి అటువంటి పట్టణం నుంచి వచ్చిన వాడు నాహోము ఓ రీతిగా అర్థం చేసుకోవాలంటే దేవుడు మనం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే సిటీ ఆఫ్ ఏంజిల్స్ యుగ సమాప్తిలో దేవదూతలు వచ్చి ఈ లోకానికి తీర్పు తీర్స్తారు అని మనము ప్రకటన చూస్తాం కాబట్టి సిటీ ఆఫ్ ఏంజిల్స్ అంటే ఏంజిల్స్ దేవదూతలు ఎందుకు వస్తారు మత్య సువార్త యొక్క మనం చూసినాం దేవుడు తన దూతలను పంపించి నా ఈ నలు దిక్కుల నుంచి తన తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు కదా పోగు చేస్తుంటారు అప్పుడు ఇంకొక దూత వచ్చాడు ఆగు సుమి ఈ భూమికి కానీ ఈ లోకానికి కానీ మీరు ఏ హాని చేయకూడదు మన ప్రభు యొక్క మన దేవుని యొక్క దాసుల ముద్రించే వరకు మీరు కొంతకాలం ఆగండి కాబట్టి నేను నమ్ముకు నేను నమ్మిన ఈ విషయం ఏంటంటే ఆ కాలము ముద్రించే కాలము ముగించే దానికి మనం సిద్ధపడుతున్నాం ప్రపంచమంతట ఇటువంటి బోధలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది కలుస్తున్నారు అక్కడక్కడక్కడ కానీ వాళ్ళు ఎక్కునోబానికి తెలియదు ప్రస్తుతానికి కొంతమంది అయితే అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం దేవుడు కూడా జాగ్రత్తగా మన మనము స్వీకరించిన బోధ కలిగిన వ్యక్తులని మనకి ఈ క్షణంలో చూపించారు ఎందుకంటే ఆ అర్థం లేదు అట్లా కలుసుకోవడం వాళ్ళు ఆ ప్రాంతంలో వాళ్ళ సేవ వాళ్ళు కొనసాగించుకోవడం ఎందుకంటే అక్కడ కూడా కాబట్టి ప్రపంచమంతట ఏ దేశమైనా గాని ఎటువంటి బోధలో వచ్చిన దేవుడు కష్టంగా ఏర్పరచుకుంటాడు అది ఆయన విధానం ఎందుకంటే ఆ ఈ నేను గురించిన ఉపమానం అదే కదా బయలులకు సాష్టంగా నమస్కారం చేయని ఎన్ని వేల మంది ఏడు మంది ప్రవక్తలను నేను ఏర్పరచుకున్నాను భద్రపరచుకున్నాను దాచిపెట్టుకున్నాను వాటి యుగ సమాప్తిలో ఆరీతి ఉంటది సరే ఆ బయలు దేవత ఎక్కడ ఉంది బయలుదేవత ఎక్కడ ఉంది అత చెప్తే కొడతారు కదా అత చెప్పడానికి వీల్లేదు కదా డైరెక్ట్ గా వాళ్ళకి మనము జ్ఞానం కల్పించాలా గొప్ప జనం ఎందుకు శ్రమలపాలయం మరణించబోతుంది కానీ నువ్వు ప్రకటిస్తే వాళ్ళు మార్పు చెందుతారు వాళ్ళు దానికి స్పందించి మార్పు చెందుతారు నువ్వు ప్రకటించకపోతే వాళ్ళు బట్టి అందరు శ్రమల పాలయం మరణిస్తారు అంతకొరికే వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఖచ్చితంగా కొంతమందిని ఈ రీతిగా ఏర్పరచుకుంటాడు సరే ఈ రీతిగా ఏర్పరచుకున్న కొంతమంది అభ్యంతరపడి కూడా వెళ్ళిపోతారు అది కూడా ఉంది నేను మీకు ఎన్నిసార్లు చూపించిన ఈ విషయం ఎక్కడ చూపించిన హెచ్కెల్ గ్రంథంలోనా మీ తల్ల వెంట్రుగలు కత్తిరించుకోమని ఎక్కడ చెప్పిండి వేసుకుంటే వేసుకుంటే అర్థం చేయగదా వాళ్ళు అక్కడ ధనించలేదా ఆయన చెంగున ముడివేయబడ్డ వెంట్రుకలలో తీసి వేసిడా లేదా ఆ టైంలో ఉంటుంది ఇవన్నీ తెలుసుకున్నాక సత్యము ఆయన ఆ చెంగున ముడివేయబడి అంటే భద్రపరచబడ్డ వాళ్ళలో ఈ ముద్రించి భద్రపరచబడలో కొందరిని తీసి మళ్ళా అగ్నిలో వేస్తున్నాడు ఆ అగ్ని మొత్తం ఇస్రాయల్ దేశాన్ని ఇస్రాయేల్ని అందరినీ దహించి వేస్తుంది వాక్యం అది నీ కొంతమందిని ఆ రీతిగా స్పెషల్ సేవకు ఏర్పరచుకుంటాడు దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటాడు అనేది నాకు తెలియదు నీ హృదయానుసారాన్ని బట్టే నేను నువ్వు సేవకు ఏర్పరచబడతావు ఆయన తీర్ ఆయన తీర్మానం కాదు నీ తీర్మానం నువ్వు తీర్మానించుకుంటే దేవుడు అటువంటి సేవకు ఏర్పరచుకుంటాడు కాబట్టి అటువంటి తీర్మానం ఏర్పరచుకోవాలంటే నువ్వు సిద్ధపడాల సరే నన్ను వేసినా పర్లేదు నేను రెడీ కూడా ననేష్ ఎవరు పోతారు అంటే నేను పోతా అంటున్నారు ఎవరు పోతారు నా పక్షంగా అంటే ఎవరు నా పక్షంగా నిలబడతారు అంటే నేను ఉంటానట్టవా గమనం ఉంటావా నేను ఉంటానంటే నేను స్పెషల్ గానే ఖచ్చితంగా ఏర్పరచుకుంటాడు అది విధానం కాబట్టి సరే నేను అందరికంటే గొప్ప సేవ చేయాలని అందరికంటే పెద్ద చర్చ కట్టాలా అనేది శారీరకమైన బోధ రక్త మాంసంలకు సంబంధించిన విషయం అది అంటే నువ్వు అందరి సేవకుల అందరి చర్చల పెద్ద చర్చగా ఉండాలన్న ఆలాచన తలంపు నీ హృదయంలో పుట్టింది అది దుష్టుని నుంచి పుట్టింది ఎందుకంటే చర్చ్ అనేది లేదు బైబుల్లో అది ఆత్మీయమైన సహవాసము విశ్వాసాల సహవాసము ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో నామే అక్కడ ఉంటాడు అందుకే అప్పస్తలు చర్చిలు కట్టలే దాని తర్వాత కట్టడం స్టార్ట్ చేశారు హౌలు కాలంలో చర్చిలు కట్టడం స్టార్ట్ చేశారు ఇంకంటే తెచ్చేసుకోండి మీరు ఆరాధన అంటే వాళ్ళు చర్చిలు కట్టడం స్టార్ట్ చేశారు చర్చిలు కట్టినాకనే కష్టాలు దాని తర్వాత చర్చిలు గులిపోయినాయి ఈ రోజుకి లేవు చర్చిలు కూడా ఇప్పుడు మనం పౌలు కాలంలో ఉన్న ఏ చర్చ్ కనిపించదు రోమా సంఘం కనిపించదు దాని తర్వాత మీకు కొరెంతి సంఘం కనిపించదు దాని తర్వాత ఫిలిప్పు పెసలౌనీకా హిబ్రూ ఏ సంఘాలని కనిపించవు అవన్నీ ఈరోజు వా నామరూపాలు లేకుండా పోయినాయి అవే కాకుండా యోహన్ భక్తుడు మనకి ఆ యొక్క దర్శరీతిగా ప్రూపించిన ఆ ఏడు సంఘాలు కూడా మీకు కనిపించవు వాళ్ళు కట్టుకునే రప్పు కానీ ఈరోజు ఒక్క సంఘం లేదు ఒక్క బిల్డింగ్ చిహ్దాల సూచనలు కూడా లేవు ఆర్కేలో జీవాళ్ళు తగ్గుతే అవి ఏ బిల్డింగ్స్ కనిపించాయి శిథిలం సరే ఒక అప్పుడు ఇక్కడ వర్షీ ఆ కుటుంబాలు ఏమైనాయి కుటుంబం లేదు ఇప్పుడు ఆ ఏడు సంఘాలు రంగంలో ఉన్న ఏడు సంఘాల కుటుంబాలు ఎక్కడ దేవుడు వాటిని పర్మిట్ చేసిండు అసలే సంఘము బిల్డింగ్స్ కావు మీరు ఇంటింటనే ఆరాధన చేసుకోవాలా మీ ఇంట్లో ఆరాధన చేసుకుంటే బయట ఎంత సమస్య వస్తుంది మీరు స్పెషల్ గా బిల్డింగ్స్ కట్టుకొని పెద్ద మైక్రోఫోన్లు పెట్టుకుంటే గడబడొచ్చాడు అది లేదు బైబుల్లో ఆ విధానం లేదు బట్ ఎవరింటి దగ్గర వాడు చేసుకోవాలా అన్న విషయాన్ని ఇద్దరు ముగ్గురు ఒక కుటుంబంలో జమా కావాలా ఆరాధన చేసుకోవాలా పదవేనంటే ఆ పదవనింటి దగ్గర ఇంకొక స్థలం పెట్టుకోవాలా అట్లా చిన్న చిన్న గుంపుల్లాగానే విస్తరించాలా విశ్వాసులు ప్రపంచం అదే విధానం కానీ పెద్ద చర్చి కట్టుకుంటే అమాంతంగా దాని మీదకి ఉపధనం వస్తే ఎవరు తప్పించుకోలేదు వాళ్ళందరూ శ్రమలోపాలు కావాల్సిందే సరే గొప్ప జనము ఎందుకు శ్రమల పాలైతుంది అన్నప్పుడు మనము యేష గ్రంథంలోని ఇరవై ఎనిమిదో అధ్యాయాన్ని మనం ధ్యానించినాం దీర్ఘంగా పోయినవారము కానీ ఎప్పుడైతే మీ యొక్క సేవ బోధ వాళ్ళు వింటారో వాళ్ళు ఖచ్చితంగా సత్యాన్ని స్వీకరిస్తారు వాళ్ళు ఖచ్చితంగా మార్పు చెందుతారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం లేకపోతే మటుకు వారు ఖచ్చితంగా మోసపోయినవారే అన్న విషయాన్ని మనం మూడవ అధ్యాయంలో ఇప్పుడు మనం దీర్ఘంగా చూస్తున్నాం చూడండి నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడ తగ్గక ఎర పట్టుకోనొచ్చు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఎర్ర పట్టడం అంటే ఏంది అంటే చేపలు పట్టడం ఎర్ర పట్టడం అంటే ఏంది ఎర్ర అంటే తెలుసా మీకు చేపలం పట్టడానికి ఎర్ర వేస్తారు విషయం ఎర్ర అది దాని అర్థవం అంటారు భూమిలో ఉంటాయి అవి అర్థవం స్థవతే వాటిని ఆ ముళ్ళుకు పెట్టి దాని తాడు కట్టి నీలలేసి చాపలు పట్టుకోడానికి ఎర్ర పట్టే ఎర పట్టుకొనుడు అంటే అది వేసినప్పుడు ఖచ్చితంగా చేప దొరుకుతుంది అన్నట్టు గ్యారంటీగా చేప దొరుకుతుంది అన్నట్టు కాబట్టి ఆ మీరు బాగా అర్థం చేసుకోవాలి మళ్ళా అంటే దేనికి సాదృశ్యం నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమా అది ఎడతక ఎర పట్టుకొనొచ్చు ఏం చేస్తుంది మొదటిది మోసం హవాని మోసం చేసింది ఎవరు ఏదైనా తొట్టలో సర్పం కదా అంటే సైతానికి సాదృశ్యం కాబట్టి మోసగించే వాళ్ళు అందరూ సర్పానికి సాదృం లేక సర్పం యొక్క సంతానం మోసగించేవాళ్ళు మోసగించే వాళ్ళు అందరూ సర్పానికి సాదృశ్యం కాబట్టి మనం ఎప్పుడు కూడా మోసకరమైన బోధ ప్రకటించదు అంటే మోసకరమైనది సత్యం లేని బోధ ముస్లమం వచ్చట్లు దేవుడు నాకు ఇది బయలుపరిచిండు దేవుడు నాకు అది బయలుపర్చిండు అని చెప్పే విషయం నేను మీకు ఒక వాక్యము ఎప్పటి నుంచో చూపించాలనుకుంటున్నాను క్రైస్తవ సంఘము ఎట్లా మోసపోతుంది అన్న విషయాన్ని కానీ నేను చూడండి రాజుల గ్రంథం రాజుల గ్రంథం అంటే మొదటి రాజుల గ్రంథము రెండో రాజుల గ్రంథము కాలం ఏందంటే ఇస్రాయల్ దేశము రెండుగా విభజింపబడింది ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యం ఉత్తర రాజ్యాన్ని సమరయా పట్నం అంటారు బాగా అర్థం చేసుకోండి ఉత్తర భాగాన్ని సమరయా పట్నం అంటారు దక్షిణ భాగాన్ని యూదా పట్నం అంటారు ఉత్తర భాగంన పది గోత్రాలు విడిపోయినాయి దక్షిణ భాగంన రెండు గోత్రాలు బాగా అర్థం చేసుకోండి సమరీయులు అంటే ఉత్తర భాగంన ఉండే ఇసల్ ప్రజలు దక్షిణంన ఉండే వాళ్ళని యూద గోత్రం ఈ రెండు గోత్రాలే దక్షిణ భాగంలో ఉన్నాయి ఈ రెండు విడిపోయినాక రెండు ప్రాంతాలలో దేవుడు తన ప్రవర్తన లేపిండు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే ఎక్కడున్న ఆయన ప్రజలే ఈ దేశమున్న ఆయన ప్రజలే ఇక్కడ కూడా ప్రవర్తనలు కావాల్సిందే ఆయన ఎక్కడైనా ప్రవర్తనలు ఎక్కువ స్పెషల్ గా ఒక ప్రవర్తన కాదు అందరినీ ప్రవర్తనలాగా మార్చుకుంటాడు ఆయన యుగ సమాప్తిలో ముఖ్యంగా ఇటువంటి బోధన వారిని ఎందుకంటే వారికే తన ఆత్మని బయల్పరుస్తాడు వారికే తన సత్యాన్ని బయలుపరుస్తాడు వారికే తన ధైర్యాన్ని బయలుపరుస్తాడు కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఇటువంటి బోధన ప్రకటిస్తారు సరే పదమూడవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఒక దైవ జను గురించి చెప్పబడింది ఈ దైవ జనుడు ఒక ప్రవక్త అని కూడా చెప్పబడింది చూడండి పదమూడవ అధ్యాయము మొదటి వచనం అంతటా దైవ ఒకడు యహోవ చేత సెలవు అంటే దేవుడు ఆయనకు సెలవు ఇచ్చింది యూద నుండి బేతకు వచ్చెను ఇది బాగా అర్థం చేసుకోవాలా ఈర్ష కుళ్ళు ద్వేషము దేవుని సేవకులలో ఎట్లా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల మరి విశేషంగా యుగ సమాప్తిలో ఇది ఎక్కువ బయటికి డైరెక్ట్ కనిపించదు కానీ వాడి వాడి ఫలం చేత వాడిని మీరు గ్రహిస్తారన్నట్టు వాళ్ళందరూ నిన్న నేను ఎందుకో ఒకరి ఇంటికి వెళ్ళిన సాయంత్రం వెళ్తే వాళ్ళు టీవీ పెట్టినరు ఏదో ఛానల్ మీకు తెలుసు పాపులర్ ఛానల్స్ అన్ని ఉంటాయి క్రైస్తవ సంఘాల ఇళ్ళలో ఆ ఛానల్లో ఒక పాస్టర్ వాక్యం చెప్తున్నాడు అంత వాక్యము కంప్యూటర్ గ్రాఫిక్స్ లో ఒక చిన్న ఫ్లాష్ వీడియో తయారు ఫ్లాష్ వీడియో తయారు ఆ వీడియో ఎట్లుంది మస్క మస్కగా పెడుతున్నాడు దాన్ని క్లారిటీ చూపిస్తాడు క్లియర్ గా చూపిస్తున్నాడు మస్క మస్తగా ఉండదు నాకు ఆ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు తెలిసి అది ఫ్లాష్ లో తయారు చేసిన వీడియో అని ఆయన ఎట్లా చూపిస్తుందంటే లక్షలాది ప్రజలు కోట్లాది ప్రజలు అక్కడ వాక్యం పెట్టినట్లు చూపిస్తున్నాడు అది ఖచ్చితంగా అబద్ధమే నాకు తెలుసదు అది ఆ అది తిరుగుతుంటే ఆయన మనకు చూపిస్తున్నాడు టీవీ ముందు ఇది చూడండి అనేసి ఆ వెనకాల దొరుకుతుంది ఫ్లాష్ వీడియో నాకు తెలిసదు సరే సాధారణంగా క్రైస్తవులకి అది మోసము అని తెలియదు ఆయన మంచిగానే వాక్యం చెప్తున్నాను అనుకుంటారు కానీ ఆయన ఆ ఆ వీడియో ఎవరు టైడారో కాని ఆ వీడియోలో ఏముందంటే పెద్ద విస్తారమైన సంఘము కట్టినట్లు అందులో మంచిగా రకరకాలుగా పంక్తులలో కుర్చీలు వాటిని ఇంగ్లీష్ ప్యూ అంటారు చర్చిలో వేసే కుర్చీలని ప్యూజ్ అంటారు ఆ ప్యూజ్ అట్లా మంచిగా పంక్తుల్లాగా పెద్దగా విశాలంగా చర్చి కట్టి అందులో పంపులలో కొన్ని లక్షలాది ప్రజలు కూర్చొని వాక్యం పెట్టినట్లు ఆయన కంప్యూటర్లో తయారు చేసి అది ఇట్లా చట్ చది స్మూత్ గా తిరుగుతూనేమో మనకు కనిపిస్తుంది అది ఫేక్ అని కానీ ఇట్లా ఇట్ల ఇట్లా తిరుగుతుంది అది చట్ చురుగుతా ఏమైతే అంటే నీ కళ్ళకి సరి క్యాచ్ కాదు కానీ క్యాచ్ అయ్యేది కళ్ళకి ఖచ్చితంగా క్యాచ్ అవుతుంది అది దేవుడే వాళ్ళ కళ్ళు నేను చూసిన ఇది ఖచ్చితంగా మోసమని వాళ్ళకి అందరు చెప్పిన ఇది తప్పక మోసం ఈయన మిమ్మల్ని అందరినీ మోసగిస్తుండో అని అంత పెద్ద చర్చి కట్టుకోవడం కొరకు మిమ్మల్ని అందరినీ మోసగించి నేను ఇమ్మీడియట్లీ ఆయన మోసం ఎంత ఉంటే నిజమని కింద చెప్పండి ఇటువంటి సంఘం నేను కట్టాలా అంటే అంటే ఇప్పుడు లేదు కదా ఆయన చెప్పేసిండు వాళ్ళ మోసము వారి ద్వారా మనకి ఎట్లా తెలిసిపోతా ఉంటుంది కానీ దేవుడు చూపిస్తున్నది ఆయన అంతగా చెప్పి ఇటువంటి సంఘము నేను కట్టాలా అనుకుంటున్నాను అంటే ఏంది వెనకెలా చూపించింది ఫేక్ ఫ్లాష్ వీడియో ఫేక్ అన్నట్టు అది చూపించి కింద మీ విరామములు చెక్ల రూపకంగా ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా ఐఎఫ్ సిడ ఏమంటారు దాన్ని ఐఎఫ్ఎస్ కోడా ఐఎఫ్ఎస్ కోడ్కి ఇస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య నువ్వు ఎవరికైనా డబుల్ పంపించాలంటే ఆ ఐఎఫ్ఎస్ కోడ్ ప్రకారం పోయి బ్యాంక్ లో చెప్తే వాడు ఆటోమేటిక్ గా బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తాడు అంత సునీసం అన్నట్టు నువ్వు చెక్ తీసుకునే అవసరం లేదు డీడీ తయారిన అవసరం లేదు అంత అవే అవసరం లేదు ఐఎఫ్ఎస్ కోడ్ పెట్టేసి ప్రతి ఒక్కరికి ఒక ఐఎఫ్ఎస్ కోడ్ ఉంటుంది నాకు ఒకటి ఉంటుంది మీకోటి ఉంటుంది మీకు నిజంగా కావాలనుకుంటే సో చర్చ్ పాస్టర్లు కూడా కోర్స్ పెడితే డైరెక్ట్ ఆయన అకౌంట్ లో ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ గానే ఆయన మొబైల్ ఫోన్ మీద ఒక మెసేజ్ వస్తుంది ఇగో ఇంత గణం డబ్బు ఈ క్షణం నీకు ట్రాన్స్ఫర్ అయిందని అది చూసి ఆయన సంతోషపడాలా ఇంకేదో త్వరలో నేను చర్చ కట్టుకోవాలా అని చూస్తుంటాడు ఇదంతా ధన వ్యామోహంతో కూడింది గొప్ప కావాలా అని అనుకుంటున్న లూసిఫర్ గుణగణానికి సాదృశ్యం ఇది నేను అందరికంటే గొప్ప సంఘం కట్టాలా అందరికంటే పెద్ద సంఘం కట్టాలా అనేది లూసిఫర్ యొక్క గుణగణం నువ్వు కాదు కట్టాల్సింది సంఘము ఆయన రక్తం కార్చి కట్టాలా సంఘము ఈ విషయం మనకు ఎన్నిసార్లు ధనించినం ఆయన రక్తము ఎఫ్ఎస్ రాష్ట్రపతి చూస్తాం ఆయన రక్తము కార్చి తన ప్రాణాన్ని ఖైదనంగా పెట్టి తన సంఘాన్ని కట్టుకున్నాడు కాబట్టి వీడెవడు కట్టేట్ వీడు కట్టేటిది సంఘం కాదు మహాబబులను పట్టణం అది దొంగల గుహ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా సరే ఇక్కడ చూడండి ఉత్తర దిక్కున ప్రవర్తన లేరనా దేవుడు దక్షిణ దిక్కు నుంచి ఒక ప్రవర్తన పంపిస్తున్నాడు చూడండి ఇక్కడికి పంపిస్తున్నాడు యూద దేశం నుండి వేతలకు వచ్చను ధూపము వేటికై యొరబాము ఆ బలిపీఠం నిలిచి ఉండగా ఎరబాము వాడు రాజు వాడెందుకు ధూపం వేయాల దేవుని మందిరంలో అంత తారుమరై పెంచడం ఇవన్నీ యుగ సమాప్తిలో ఆ దైవజనుడు యహోవ ఆగ్ఞేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసింది బలిపీఠమా బలిపీఠమా అంటే దేవుని మంత్రానికి సాదృశ్యం ఈ విషయం బాగా అర్థం చేసుకోండి బలిపీఠము నీ హృదయానికి సాదృశ్యం నీ హృదయంలో ఆయన నివసించాల నీ హృదయమే ఆయన సింహాసనానికి సాదృశ్యం నీ హృదయమే అతి పరిశుద్ధ స్థలం నీ శరీరమే దేవాని ఆలయం అని కొన్ని రాష్ట్ర ప్రతి మనం చూస్తామా నీ హృదయమే నీ శరీరమే దేవుని ఆలయం నీ హృదయము అతి పరిశుద్ధ స్థలం అక్కడ ప్రభువు నిన్ను కలుసుకోవాలనుకుంటాడు ఉపనదిగా బలిపీఠము అంటే క్రైస్తవ సంఘానికి సాదృష్టం ఎందుకంటే ఎందుకు బలిపీఠం చెప్పండి దినదినము నీ జీవితం అక్కడ బలి అర్పించబడుతుంది కాబట్టి బలి అర్పించబడ్డ వారి జీవితము బలిపీఠానికి సాదృష్టంగా ఉంది కాబట్టి దైవజనుడు దేవుని ఆగే చేత బలిపీఠం ఈ మాట ప్రకటన చేస్తున్నాడు బలిపీఠమా నువ్వు ఎట తరనవారు చూసుకోరవచ్చు బలిపీఠమా బలిపీఠమా మూడోసారి నీకు అవకాశం లేదు బలిపీఠమా బలిపీఠమా యహువ సెలవు ఇచ్చినది ఏమనగా దావిదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును సరే అతను ఎటువంటి వాడనే విషయం ఇక్కడ చెప్పండి నీ ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ అర్పించును సరే యాజకుల పరిస్థితి ఏమ విషయం చెప్తాను కాబట్టి ఇది నిజంగా యోషియా సంబంధించిన విషయం కాదు యోషియా ఏం చేయలేదు కానీ ఇది ఏసు ప్రభుకి సందర్శనం ఉంది యావేది వంశంలో కొట్టే శిష్యువితను యేసు ప్రభు ఏం చేస్తాడు యాజకులకు వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆ తన తన తోట వారి దగ్గర నుంచి గుంజుకొని వారిని సంహరించును దాని ఫలం నుంచి తిరిగి అప్పగించును అన్న వాక్యాన్ని మనం ఒకరు ధ్యానించను కాబట్టి ఈరోజు తోట మాలలో ఏ రీతికున్నారు లేక సేవకులు ఏ రీతి ఉన్నారు అనే మనం అక్కడ అర్థం చేసుకుంటున్నాం ఈ బలిపీఠము బదలైపోయి దాని మీద నున్న బుగ్గి ఒలిగి పోటయ్యే యుహోవ ఇచ్చే సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను బలిపీటము పగిలిపోబోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి మీకు అందరికీ ఇప్పుడు బలిపీఠము దేవుని సంగంకి సాదృష్టం అది ఏం కాబోతుంది అది బదులు కాబోతుంది మహాభూకంపం బదులు కాబోతుంది భూమి సరే ఇవన్నీ ఒకటి సత్యాన్ని ప్రకటిస్తున్నాయి బేతల బలిపీఠంను గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన ఎరోబామ్ము విని బలి మీద తన చెయ్యి చాపి వానిని పట్టుకును అని చెప్పగా అతను చాపిన చెయ్యి ఎండిపోయెను దానిని వెనుకకు తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయేను మరియు యహోవ సెలవు ప్రకారము దైవర్జనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను అప్పుడు రాజు నా చెయ్యి మునిపటి వలే బాగగున్నట్లు నీ దేవుడైన యహోవా సమ్మకు మందు నా కొరకు వేడుకోను అని ఆ దైవజను బతిమాలుకొనగా దైవజనుడు యహోవాను బతిమాలుకొనను గనుక రాజు చెయ్యి మరల బాగా మునుపటి వలె ఆయను అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకోనుము నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనం చెప్పగా ఇది బలహీనత క్రైస్తవ బలహీనత నీకేమన్నా ఆశ ఆశ చూపిస్తే నువ్వు ఏమైతావన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు చూడండి అప్పుడు రాజు నీవు దైవజండు రాజుతో నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను నీతో నాకు సహవాసమే లేదు నువ్వు సైతాన్ మనిషివి నీతో నాకు సహవాసమే లేదు నువ్వు ఇవ్వండివి దేవుని మందిరంలో ధూపం అది యాజ పని నువ్వేం చేసినావు సరే ఎంత క్రూర ఈయన చాలా క్రూరమైన రాజు ఎవరిన ఎరోబామ్ చాలా క్రూరమైన వాడు ఏమంటారు పోకిరోడు ఎవరస్థలను జమ చేసుకుని రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు ఎప్పుడు తాగుకుంటా విచ్చలివిడిగా జీవించి భయంకరమైన జీవం జీవించినవాడు నీ ఇంటిలో సగము నాకు ఇచ్చినను నీతో కూడా లోపలికి రాను అటువంటి సేవ జీవితం మనకు అవసరం మనకి ఎవడు ఆశ పెట్టినా వాళ్ళ దగ్గర పోవద్దు నువ్వు స్పెషల్ సేవ నువ్వు అతనే ఉండాలా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు అక్కడికే పోవాలా నువ్వు దక్షిణ దిక్కున్నావు నాడ మా నాకులో పోయి సెటిల్ అవుతావా కణానికి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ స్థలమందు నేను అన్నపాలంలో పుచ్చుకొనను అన్నపాలను పుచ్చుకొని అన్నపాలంలో పుచ్చుకొనవద్దనియో నీవు వచ్చిన మార్గం నా తిరిగి పోవద్దనియో యహోవ నా యహోవ వాకు చేత నాకు సెలవాయినని రాస్తా నేను దేవుడు ఏమన్నాడు నువ్వు ఎవరింట్లో పోయి ఆనందినద్దు ఎవరితో కరచలనం చెయ్యకూడదు ఎవరితో కలుసుకొనకూడదు నీ పని చేసుకుని బయటికి రా క్రైస్తవ సేవ జీవితం ఇది చాలా ప్రాముఖ్యమైంది సేవకులకు ముఖ్యంగా నీకు ఏ పని అప్పగించిండో అది చేసుకుని వెళ్ళిపోతుండే అంతేగాని ఎక్కడ కూడా నువ్వు గూళ్లు కట్టుకోవడానికి వీల్లేదు గొప్పతనం సంపాదించుకోవడానికి వీల్లేదు బహుమానం సంపాదించుకోవడానికి వీలేదు నీ పని ముగించుకో అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉండాలి చాలా ప్రాముఖ్యమైంది అది దేవుని యొక్క ఆగ్చేత సెలవింపబడింది తనకి కానీ ఈయన చేసిన పని ఏంటి తెలుసు సత్యం మంచి దైవజనుడు యవనస్తుడు కానీ ఏం చేసింది చూడాడు అంతటా అతడు తాను ేతలకు వచ్చిన మార్గంన వెళ్ళక మరి ఒక మార్గంన తిరిగిపోయేను అప్పటివరకు సత్యం ప్రకటించిన వాడు అప్పటి దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళక మళ్ళా ఎందుకు ఉల్టా మార్గంలో వెళ్ళిడు ఎక్కడ బలహీనత చూడండి ఎందుకు మోసపోతారు క్రైస్తవ సేవకులు ఈ రీతిగా చూడండి బేతలలో ప్రవక్తకు ఒక ముసలివాడు కాపురం ఇప్పుడు రెండవ ప్రవక్త మొదటి ప్రవక్త దక్షిణ దిక్కు యూద దేశం నుంచి వచ్చిన వాడు రెండవ ప్రవక్త పదకొండవ వచనంలో బేతెలులో ప్రవక్త యాగు ఒక ముసలివాడు కాపరముండెను ఇతని కుమారులు ఒకడు వచ్చి బేతెలులో దైవజనుడు ఆ దినంలో చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియజెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గంలో వెళ్లిపోయాను అని వాడిని అడిగాను అంతటా అతని కుమారులు యూద దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గంలో వెళ్ళిపోయానో తెలిపిరి యూద దేశం వెళ్లాల్సింది పోయి ఇంకెక్కడ ఎందుకు వెళ్ళిండు బాగా అర్థం చేసుకోండి ఇదే బలహీనత ఆయన దక్షిణ దిక్కు నుంచి వచ్చి బేతల నుంచి ఇంకెక్కడో వెళ్ళిపోయి అంటే ఆయన ఎవరైనా దోసులున్నారా ఆ ఏరియా ఆయన ఎవరైనా పిలిచిండ్రా వాక్యం చెప్పడానికి లేక ఆయన మనసు ఎక్కడుంది ఏదో ఉంది అది శారీరకమైన బలహీనత కాబట్టి ఆయన తిదని మార్గంలో పోకుండా ఇంకొక మార్గంలో పోయిండు అని దేవుడ వాక్య చూపిస్తుంది ఇక్కడ దాని ఏం జరిగింది పిమట అంటే ముసలివాడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిద గడిదకు గంత కట్టుడు చెప్పగా వారు అతని కొరకు గాడిద గంత కట్టి అతడు దాని మీద ఎక్కి దైవజన్యుని కనుగొన వల్లని పోయి వృక్షము క్రింద ఇది రెండు సార్లు కనిపిస్తుంది వృక్షం మస్తకి వృక్షం మీరు బైబుల్ ఎన్నిసార్లు చదువుతారు మస్తకి వృక్షం గురించి ఎక్కడ చదువుతారు అబ్రామ్ కాలంలో ఇంకెక్కడ చదువుతారా అప్షలోము గురించి ధనించలేదా అప్షలోము గురించి ధనిస్తేపు కూడా మీకు ఈ చెట్టు జ్ఞాపకానికి వస్తుంది తలక ఇరికేది అదే చెట్లో కదా చచ్చిపోక సరే మీకు అన్ని ఎక్కడెక్కడ ఉంటాయి మైండ్ లో టైంకి బయటకు వస్తా ఉంటాయి కానీ మస్తకి వృక్షము చాలా ప్రాముఖ్యమైంది అని ఇప్పుడు దాని గురించి ఏం చెప్తాను మీకు గానీ మీ గురిగా జ్ఞాపకం చేసిన బైబిల్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది ఈ చెట్టు అని ఆ చెట్టు మళ్ళా ఇక్కడ మనకు కనిపిస్తుంది విషయం మస్తకీ వృక్షము క్రింద అతడు కూర్చుండగా అంటే చూడండి ఈ యవన ప్రవక్త దక్షిణ దిక్కు నుంచి వచ్చిన వాడు తన పని ముగించుకున్నాక మస్తకీ వృక్షం క్రింద కూర్చుండగా చూచి యూద దేశం నుండి వచ్చిన దేవంజను నీవేనా అని అడగగా అతడు నేనే అనిను పదిహేను అసలు ముసలి ప్రవక్త లో దయ్యముంది అని దేవుడు మనకు చూపిస్తారు చూడండి అతడు నేను నీతో కూడా అప్పుడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు నేను నీతో కూడా మనల్ని రాచాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానంలో పుచ్చుకొనను నీవు అచట అన్నపానంలో పుచ్చుకొనవద్దనియో నీవు వచ్చిన మార్గంన పోగుటకు తల్ తిరగవద్దనియో యహో వాక్ చేత నాకు సెలవాయినని చెప్పను దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాడు కానీ మోసం ఎక్కడైతుందో చూడండి ఫస్ట్ దేవుని వాక్యం వస్తుంది అది నీకు దేవుని విధానం దేవుని విధానం ఫస్ట్ దేవుని వాక్యం వస్తుంది దాని తర్వాత సైతన్ వాక్యం వస్తుంది నువ్వు దేవుని వాక్యం పట్టుకున్నాక సైతన్ వాక్యాన్ని ధృవీకరించాలా దాన్ని దాన్ని ఎంటర్టైన్ చేయద్దు చూడండి ఏం చేసి నేను పద్దెనిమిదవ వచ్చినంలో చూడండి అందుకతడు నేను నీ ప్రవక్తనే అహము నేనును నీ ప్రవక్తనే ముసలి ప్రవక్త అంటున్నాడు నేనును నీ ప్రవక్తనే అంటే నేను కూడా నీలాగనే స్పెషల్ అప్పుడు ఎవరన్నా ప్రవక్త అనుకోలేమో ఇంత గొప్ప సేవకుడు అనుకోలే కదా వీడు నిజంగా ప్రవక్త అయితే వీడిని పంపించకుండా ఎర్రబాబు దేవారికి నన్నెందుకు పంపించిన దేవుడు అని అనుకున్నా లేదా బలహీనత చూడండి అంటే ఆ క్షణము మోసపుచ్చు ఆత్మ ముసలి ప్రవక్తలో ఉండి ఈ యవన ప్రవక్తని మోసగిస్తుంది ప్రవక్తలలో దయ్యాలు దురడం అంటే బోధ కరెక్ట్గా ఉంటది కదా దయ్యాలు దూర దూరిని ప్రవచించిన ప్రవక్తలు ఎట్లా ఉంటారు అని యుగ సమాప్తి ఎట్లా ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది వాక్యం ఏంటంటే ముసలి ప్రవక్తలో దయ్యం దురడమేంది దేవుని ఆత్మ పొందుకున్న యవన ప్రవక్తని మోసగించడం ఏంది నీ బలహీనత వాడు ముసలుడు వాడు చాలా పెద్దోడు వాడికి చాలా జ్ఞానం ఉంది అందుకే వాడి మాటలు నేను వినాలా అని అనుకుంటున్నావు కానీ వాని గొప్పకు ముందుగానే చెప్పింది అక్కడ ఏం తినద్దు ఎవరితో కూడా నువ్వు మాట్లాడద్దు ఎవరితో కూడా కరచలనం చేయొద్దు షేక్ చేయొద్దు గ్రీటింగ్స్ చెప్పద్దు అని ముందుగానే దేవుడు హెచ్చరించి అది విన్నాక ఎవడొచ్చింది గాని ఎవడొచ్చినా గాని మీరు మోసపోకూడి హెచ్చరించినప్పుడు నేను ఎందుకు మోసపోయాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్తకి వృషక్కి నెన కూర్చో నువ్వు బయటకి వచ్చే కదా దక్షిణ వెళ్ళిపోవాలా కదా నీ పని ముగించుకున్నాక ఎందుకు ఆ దేశంలో అంతసేపు ఉన్ను ఆయన బలహీనత చూడండి ఆయనకి ఏదో ఉంది శారీరకమైన కోరిక అక్కడ నేను నీ వంటి ప్రవక్తనే మరియు ఇప్పుడు చూడండి ఈ ముసలి ప్రవక్త ఎటువంటి భయంకరమైన మోసంలో ఉన్నాడో చూడండి మరియు దేవుడుతో ఒకడు యహోవ చెత్త సెలవు పొంది అన్నపానం పుచ్చుకున్నటకై అతని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పాను అని అతనితో అబద్ధమాడగా దేవుని ఆత్మ మనకి ఇవ్వ చూపిస్తున్నాడు ఆ ముసలి ప్రవక్త నిజమే చెప్తున్నా అనుకుంటున్నాడు ఎందుకంటే ఆ రాత్రి ఆ ముసలి ప్రవక్త ఒక కళ వచ్చింది ఆ కలలో వెలుగుదూత వచ్చి చెప్పింది రేపు ప్రవక్త రాబోతుడు వాడు ఆటలిగి వానికి వచ్చి నీ ఇంట్లో అన్నం పెట్టాను ఆ ముసలి ప్రవక్త తెలియదు అది వెలుగుదూత అని వాడు మోసపోయింది బట్ సమాప్తిలో సైతాను ఎట్లా మోసగిస్తాడు కుయుక్తి చేతనే కాబట్టి కుయుక్తిని నువ్వు గ్రహించాలా నీ బాధ్యత అది నీకు వివేచనవరం అవసరం అందుకే యుగ సమాప్తిలో సేవకులకు వివేచన చాలా అవసరం ఎట్లా వివేచన ఆటోమేటిక్గా అడిగి పడేస్తాడా ప్యాకెట్ కాదు నువ్వు పరిశోధించాలా లేఖనించా ఒక్కొక్క ప్రవక్త ఇంకొక ప్రవక్తని మోసగించడం అంటే వీళ్ళలో ఏ ఆత్మలున్నాయి చూడండి దేవదత్త ఒకడు యహోవ చేత సెలవు పొంది అన్నపానంలో పుచ్చుకునేటకాయి అతని నీ ఇంటికి తోడుకొని బ్రహ్మని నాతో చెప్పాను అని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానంలో పుచ్చుకోలేను అంటే బస్ పై మంచి ప్రవక్త మంచి భక్తి గలవాడు అందుకే దేవుడు దానికి దర్శనం ఇచ్చిండు అందుకే అతనికి ప్రవచనం ఇచ్చిండు అందుకే అతనికి స్వసత వరం ఇచ్చిండు ఇచ్చిండా లేదా ఎరోబాం చెయ్యి ఎండిపోయింది చచ్చిపోయింది చెయ్యి స్వస్థత వరం ఇచ్చినా లేదా అంటే ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది సరే ఎరోబాం కది వరం రెండు సార్లు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు మూడోసారి జ్ఞాపకం చేసుకోలే ఈ యవన ప్రవక్త ఎవరో బాగుంటారు నీ ఇంట్లో నేనేం తినను నీట్లేం తీసుకోను ముసలి ప్రవక్త ఉంటారు నీ ఇంట్లో నేనేం తినను నీ ఇంట్లో ఏం తీసుకోను మూడవసారి ఎందుకు మోసపోయి క్రైస్తవ జీవితం కూడా అంతే యుగ సమాప్తిలో అందరూ అంతే మొదట సత్యం ఉంటుంది కొంచెం షేక్ గా ఉంటారు మూడవసారి మొత్తంగా పడిపోతున్నారు ఎందుకంటే కుయుక్తి చేత మోసగించడం నేను కూడా నీ వంటి ప్రవక్తనే అంటే ఈక్వల్ నాకు కూడా దేవదూత ఒక రుచి చెప్పిండు అంటే మీరు కూడా దేవుని దర్శనం బయలుపరచబడుతుంది పలాని వ్యక్తి ఈ పట్టణానికి వస్తున్నాడు ఆకలిగా ఉన్నాడు నిజంగానే మీడి ఆకలిగా ఉన్నాడు అంటే దేవుడు నాకు ఆహారం ఇస్తుండేమో దేవుడు తినద్దన్నాడు ఒకరోజు ఆహారం తినకపోతే ఏం కాదండి మోసపోయే విధానాలు ఇవి కాబట్టి యుగ సమాప్తిలో ప్రవక్తలు మోసపోతున్నారు అన్న విషయానికి జ్ఞాపకం రోషం కలిగి జోష్ జోష్ గుంభీరంగా అర్చేవాళ్ళు దక్షిణం నుంచి పోయింది అది గోత్రాల రాజ్యైన యోరబాబు దగ్గర పోయి ధైర్యంలో ప్రవచించడం అయింది అంత ధైర్యం నేను అనుకుంటా ఎవరుకుండా నీ దేశం కానీ దేశంలోకి పోయి నువ్వు ప్రవచించిన వాటికి అభిషేకం పొందినవాడమే ఉండాలా స్పెషల్ ప్రొటెక్షన్ దేవుడు ఇచ్చిండాలా కానీ ఎప్పుడైతే నువ్వు మోసపోయినావో నీ చుట్టూ కంచె తీసేస్తున్నాడు ఏం జరిగింది చూడండి వారు భోజనం వచ్చేసి ఉండగా వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యహోవాకు ప్రత్యక్షమైంది నువ్వు మన వాక్ ఎట్లా యహోవో ప్రత్యక్షం కావాలి కదా వాక్కు ఎట్లా ప్రత్యక్షమైతుంది మీరు ఎప్పుడన్నా గమనించలేదు పాత నిబంధన కాలంలో అంతా దేవుని వాక్యే ప్రత్యక్షమైంది ముఖ్యంగా చిన్న ప్రవక్తకు సంబంధించిన బోధనలో చూస్తే ఎక్కడ గాని చిన్న ప్రవక్తాలకు సంబంధించిన వాక్యాలు అన్నిటిలో వాక్కు ప్రత్యక్షమైంది యోవో ప్రత్యక్షమైంది ఎక్కడ కనిపించదు ఎక్కడ గాని కాబట్టి ఇప్పుడు నీకు ప్రత్యక్షమైతుంది యహో వాక్కు దేవుని వాక్యమే ప్రత్యక్షం కావాలా విషయం చెప్తున్నాడు అంటే ఏసు ప్రవ్వే దేవుని వాక్యం కాబట్టి ఏసు ప్రభు నీకు ప్రత్యక్షం కావాలంటే ఆయన వాక్యమే వాక్యాన్ని పక్కకు పెట్టేసి నువ్వు ఇంకేదో చూడాలనుకుంటే మట్టుకు ఖచ్చితంగా వెలుగుదూతా ఆ ముసలి ప్రవక్తను మోసగించి యవన ప్రవర్తన మోసగించినట్లు ముసలి ప్రవక్తని ఘనహీనమైన ఘటనగా వాడుకున్నాడు ఘనమైన ఘటన్ని మోసగించడానికి వాడిని సాధనంగా వాడుకున్నాడు సైతన్ కాబట్టి ఏమైంది దేవుని వాక్కు వచ్చి మాట్లాడుతుంది దేవుని వాక్కు దర్శనమై వాక్కు ప్రత్యక్షమై ప్రత్యక్షమైన అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజను పిలిచి యొహోవా ఇలాగున ఆజ్ఞాయించాడు నీ దేవుడిని యోహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకోనకాయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగబడి నీవు వెనకకు వచ్చి నీవు అచట అన్నపానంలో పుచ్చుకొని నందున పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసియున్నావు గనుక నీ కలేబురము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలిగెత్తి చెప్పాను అంతటా వారు అన్నపానంలో పుచ్చుకొని నా తరువాత సరే మీకు ఏమర్థం అవుతుంది ఈ ఇరవై ఇరవై ఒకటి కదా వచ్చిన మనం చూసింది ఇప్పుడు ఎవరు ఎలుగెత్తి చెప్తున్నారు మీరు ఎవరైనా అర్థం చేసుకుంటున్నారా ఎవరు ఎలుగెత్తి ఈ ప్రవచనం చెప్తున్నారు ఆ యవన ప్రవక్త ముసలి ప్రవక్త అంతవరకు వాడు మోసగించాడు ఇప్పుడు సత్యం చెప్తున్నాడు అంటే వాళ్ళ కొంతసేపు దయ్యం పనిచేస్తుంది కొంతసేపు దేవుడు పనిచేస్తుంటే మీకు కనిపిస్తుంది అది అది ఆశ్చర్యకరంగా లేదా కొంతసేపు సైతాను ఆత్మ ఉంటుంది కొంచెంసేపు దేవుని ఆత్మ ఉంటుంది యుగ సమాప్తిలో సేవ జీవితంలో ఇట్లనే ఉంటుంది సగం సత్యం సగం అబద్ధం దయ్యమాత్మ దేవుని ఆత్మ కుర్ట్లాడుతూ ఉంటుంది వాళ్ళ హృదయాలలో వాళ్ళు తీర్మానించుకోవాలా ఇటు పోవాల అటు క్రైస్తవ జీవితం అంత భయంకరంగా ఉంది యుగ సమాప్తిలో దాని తర్వాత ఏమేమి అంతటి వారు అన్న పనులు పుచ్చుకొని తర్వాత అచ్చటి అచ్చటి ప్రవక్త తను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తను ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను అతడు బయట బయలుదేరి మార్గంలో పోచుండగా ఒక సింహము అతనికి ఎదురు అతని చంపెను సింహము అంటే తెలుసా గర్జించు సింహము దానికి ఆజ్ఞాపించింది కూడా దేవుడే కదా తన ప్రవక్తని చంపడానికి సింహానికి ఆజ్ఞాపించినవాడు దేవుడే యుగ సమాప్తిలో క్రైస్తవ జీవము ఈ ప్రవక్తకు సంబంధించింది ఇద్దరు సాక్షులు యుగ సమాప్తిలో ఈ ప్రవక్త సాదృశ్యం ఉంటాడు అని ఇప్పుడే చూపించిన తర్వాత చూపిస్తాను ఆ ఇద్దరు సాక్షులు మరణిస్తారు కదా ఈ లోకం చంపుతున్న మనం చూస్తాం ఆ వాక్యం ఇక్కడ కూడా అంతే సింహము వారిని అతన్ని చీల్చి కదా చాలా భయంకరమైన మరణం కదా చూసింది మంచి దేవుని భక్తి కానీ మోసపోయినాడు ఆశ్చర్యం చూడండి ఒక సింహము అతనికి ఎదురు పడి అతని ఆథనయ చంపెను అతని కలేబరము మార్గమందు పడి ఉండగా భయంకరం కదా ఒక దేవుని దు సేవకుడు అట్లా పడి ఉండడం గాడిద దాని దగ్గర నిలిచి ఉండేను గాడిద ఆయన కలేబరం దగ్గర ఉన్నది తర్వాత ఏమేం చేసు సింహమును శవము దగ్గర నిలిచి ఉండెను సింహం కూడా శవం దగ్గర నిలిచింది కానీ ఏం చేస్తుంది సింహము తింటలేదు ఈ విషయం బాగా చేసుకోండి గాడిద ఉంది అక్కడ సింహం లేవడే ఉంది గాడిదే పరిగెత్తిపోవాలి కదా గాడిదే పరిగెత్తదు సింహము మాంసం తింటలేదు ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాలా యుగ సమాప్తిలో ఏదైతే కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందును పడి సింహము శవని దగ్గర మార్గమందు నిలిచిండు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణం వచ్చి ఆ వర్తమానము తెలియజేసేది మార్గంలో అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం విన్నప్పుడు యహో మాటను ఆలకింపక తిరగబడిన దేవజనుడు ఇతడే మోసగించిన వాడితడే దేవుడు గురించి మట్లా వాక్యం చెప్తుంది ఇతడే క్రైస్తవ సంఘం ఇత చివర్లో రెండు దిక్కులా మాట్లాడేది అబద్ద దర్శనం చెప్పి యవనస్థిని మోసగించి వాణ్ణి మరణానికి కారణమైంది ఈ ముసలిం ప్రవక్తనే ఇప్పుడు ఏదో నీతి ప్రకటించేవాడు కూడా ముసలి ప్రవక్త అంటే ఆ ముసలి ప్రవక్త కూడా మోసపోయినట్టు వానికి తెలియదు నేను విషయం అది ఆ ముసలి ప్రవక్త కూడా మోసపోయి వెలుగు దూత దర్శనము ఇచ్చిన విషయం కూడా వాడు గ్రహించిన స్థితిలో వాడే గొప్ప అనుకుంటున్నాడు అంటే ఏంటంటే దక్షిణ దిక్కు నుంచి నువ్వోడు నాగరకు వచ్చి చెప్పడానికి సువార్త అని వాడిని లే క్లీన్ చేయడానికి కొరకు ఈయనలో ఈయన ఏర్పరచుకున్న ఏర్పాటు ఉన్నటువంటి తలపు నేనే గ్రేట్ నేను ముసలి గ్రేట్ నువ్వో చెప్పడానికి అని వాడిని క్లీన్ చేయాలి అంటే యుగ సమాప్తిలో ఒకరిని ఒకడు క్లీన్ చేసుకునే విధానం అది దేవుడే వాళ్ళకి కట్టండి బుద్ధి పెట్టింది మీరు మీరే కొట్లాడుకోండి ఎందుకంటే మీరు నా మందిరం కట్టలేరు మీ మందిరాలు కట్టుకుంటున్నారు పాట మట్టుకుని నీ మందిరం అయినా ఉండే పాట పాడుతున్నారు కానీ ఎవడి మందిరాలు వాడే కట్టుకుంటున్నారు అవి ఏమి కూడా నిలబడవు మించి ఒకడు కొట్లాడుకొని వాటి అన్నింటినీ కూలగొడతానన్న విషయాన్ని దేవుడు వాళ్ళు చూపిస్తుండే కాబట్టి నవ గ్రంథంలో మనం సరే ఈ ధనం ముగించుకోం ఖచ్చితంగా ఉచారం పోవాల్సిందే కదా ఖచ్చితంగా ఉచారం పోవాల్సిందే మొదటి వర్షంలోనే ఉన్నాం నాహోము గ్రంథం మూడవ అధ్యాయం మోసవర్షణం మోసముతో బలాత్కరంతో నిండి ఉన్నది ఈ పట్టణం నిండివే పట్టణం ఒకప్పుడు దేవుడిని స్వీకరించిన పట్టణం ఇప్పుడు మోసంతో బలాత్కరంతో నిండి ఉన్నది అంటే మోసం అంటేందాక మూషణం ఇంతసేపు మోసం గురించి క్రైస్తవ సంఘం ఎట్లా మోసపోయింది ప్రవక్తలే దేవుడి బిడ్డలే అందరూ మోసపోయినవారు అన్న విషయాన్ని జ్ఞాపకం ఎందుకు సత్యాన్ని ఎవడ ప్రేమించాడో వాడి మీదకి అబద్దం నమ్మునట్లు మోసపుచ్చు ఆత్మను దేవుడు వారికి మనం ప్రశ్న రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ ఎక్కడ చూస్తాం మొదటి అధ్యాయము నాలుగవ వచనంలో మొదటి దేశ రాష్ట్రపతిగా నాలుగవ అధ్యాయము పదవ వచనంలో చూస్తున్నాం మోసపుచ్చు ఆత్మను దేవుడు వారికి పంపించున్నాడు అన్న విషయాన్ని సో మోసంతోను బలాకరంతోను మోసపుచ్చు వాళ్ళంటే మోసము అంటే సర్పానికి సాదృశ్యం కుర్తి చేత హని మోసగించిన సర్పం లేక సర్ప సంతానికి సాదృశ్యం మోసం అంటే అబద్ధ ప్రవక్తలకు అబద్ధ సేవకులకు సాదృశ్యం బలాత్కారము అంటే మీకు తెలుసు బలాత్కారం అంటే దోచుకునేవాళ్ళు తేళ్లకి సాదృశ్యం లీడర్స్ కింగ్స్ వాళ్ళకి సాదృశ్యం కాబట్టి ఈరోజు యుగ సమాప్తిలో ప్రపంచమంతట ఈ మూడు క్రైస్తవ గుంపులు నిండి ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం సరే ఈ యొక్క వ్యాఖ్యని మనం ఇక్కడ ఆపేసుకొని వచ్చే వరము దీనికి సంబంధించిన విషయాలు మనము దీర్ఘంగా తెలిసాం అంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడాలని ప్రార్థిస్తాం పరిశుతులకు దేవా చేసా మీకు వందాలైనా నా హోమ గ్రంథంలోని విషయాలు మేము ధ్యానిస్తున్నాం ప్రభావ ఆ యొక్క మూడో అధ్యాయులు మీరు మాకు చూపిస్తారు యుగ సమాప్తిలో ఈ నినివే పట్నం ఒకప్పుడు ప్రభుని మిమ్మల్ని స్వీకరించిన పట్నం వంద సంవత్సరాల తర్వాత అది దిగజ హీన స్థితికి దిగజారిపో ప్రభా అది నరహత్య చే పట్టణం లాగా ఓ ప్రవ్వా ఎర్ర ఏసి దోచుకునిలాగున మోసంతోనూ బలాత్కారంతోను నిండి ఉన్న పట్టణం ప్రభు ఇదే సమాప్తిలో ఆ రీతిగా ఉంటుంది క్రైస్తవ సంఘం అన్న విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకంటే ప్రవ్వా నాహము ప్రవచించిన ఈ యొక్క ప్రవచనములు జరిగే వాటికి సాదృశ్యంగా ఉన్నట్లు మేము చూస్తున్నాం నేను ఇవి ఇంకా నెరవేరలేదు అన్న విషయాన్ని మాకు మీరు మాకు చూపిస్తారు జరగబోతుంది అని మీరు మాకు చూపిస్తారు కానీ ఈ రోజు నినివేపట్నం లేదు ప్రవ్వా అది నామరూపాలు లేకుండా అయిపోయింది కానీ అసలే నినివేపట్నము ఏదన్న విషయాన్ని మీరు మాకు చూపిస్తున్నారు ఇంతకాలం నుంచి కాబట్టి వాటిని గ్రహించలేక మాకు సహాయపడండి అనేకలకు అది మేము చూపించాల ప్రభా చూపించకపోతే మా సేవ జీవితం వ్యర్థం అయిపోతుంది కాబట్టి మేం ధైర్యంగా వీటిని ప్రకటించి అనేకులకు నినివే పట్నము ఎక్కడుందో చూపించి ఆ నినివే పట్టణంలో మోసము బలత్కరము ఉంది అన్న విషయాలను మేము చూపించాల ప్రభా అందరికి మీరే మహిం పొందండి ప్రతి శాసనలు పెట్టుకొని మీ రాకవర్పు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించాం తండ్రి ఆ